ఐదు వందల అరవై తొమ్మిదవ కీర్తన మరల విచారించితే మంచము కిందే నుయ్యిరుల హరివారైడి శివాదులు ఆడేటి మాటలకెళ్ళ ఆది అంతములేదు వీడని కర్మములకు విధి లేదు తాడుపడ్డ మనసుకు దైవము విష్ణుడేయని పాడి కొలి బ్రహ్మాదులు జన్మములకు ఊరటాయెందూ లేదు కట్టడి ఇంద్రియాలకు గతి లేదు తట్టుబడ్డ జీవునికి దైవము శ్రీహరి అని ఇట్టే మురైడిరి ఇంద్రాదులూ కప్పిన మాయలకు కడవ రెందూ లేదు తిప్పని హరి భక్తికి తిరుగులేదు ఒప్పుగా శ్రీ వెంకటేశుడు ఒక్కడే దైవమని చొప్పుబట్టి కొలిచిరి సుఖాదులు